చిత్తజగురుడ నీకు శ్రీ నా చిత్తములో హరినీకు శ్రీ మంగళం చిత్తజ గురుడ నీకు శ్రీ నా చిత్తములో హరినీకు శ్రీ మంగళం బంగారు బొమ్మ వంటి పణతిని నీయురముపై సింగారించిన నీకు శ్రీ మంగళం రంగుమీర పీతాంబరము మొలకట్టుకొని చెంగలించే హరినీకు శ్రీ మంగళం చిత్తజగురుడనీకు శ్రీ మంగళం నా చిత్తములో హరినీకు శ్రీ మంగళం ఎంత నీలముల వంటి వెలదిని పాదముల చెంత పుట్టించిన నీకు శ్రీ జ గురుడ నీకు శ్రీ మంగళం నా చిత్తములో హరినీకు శ్రీ మంగళం హరిది పచ్చల వంటి ఆకుల అంగనని శిరసుపైనున్న నీకు శ్రీ మంగళం గరిమ శ్రీవెంకటేశన సంపదలతోడి సిరివర నీకు నిద శ్రీ జ గురుడనీక్రీ మంగళం నా చిత్తములోహరిణీకుంగళం శ్రీమంగళం